గణపతి పుంహవామహే కవిం కవీనాము పమశ్రవస్తమేరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పతృదసీమణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపే గురు పరంపరా ద్రోణం చ భీష్మయ్రథం కన్నం తన పిధ వీరా మయాం జిమాథిష్టా యుధ్యస్వ జాశిరే సపత్నా నీ నీవు యుద్ధం చేసుకో నీ డ్యూటీ నువ్వు చేయి నీకు విజయం నిశ్చయము జేతాసి జేతాసి లుట్ మధ్యమ పురుషాయ కోచనం అదేదో జేతాసి అంటే జతా అసి అని కాదు జేత జేతారవు జరహ జేతాసి జేతాస్థ జాస్థ జేతాస్మి జేతాస్మహ జాస్మ కనుక నీవు తప్పనిసరిగా విజయమును పొందగలవు ఇక్కడ అర్జునుడు రెండు మిస్టేక్స్ చేశాడు ఆ రెండింటిని అతను కరెక్ట్ చేసుకోవాలి ఒకటి నేనే యుద్ధం చేస్తున్నాను ఆ యుద్ధంలో విజయము వస్తే ఆ విజయానికి కర్తను నేనే అపజయము కలిగితే దానికి కూడా కర్తను నేనే నేను కర్తృత్వము అనే ఆ ముళ్ళకిరీతన్ని అతను యుద్ధానికి సిద్ధపడ్డాడు కనుకనే అటువంటి ధర్మ సంకటంలో పడిపోయాడు నిమిత్త మాత్రం భప సవ్య సాధ్యం తను నిమిత్త మాత్రమే తను అప్రాపరియేట్ రెస్పాన్షస్ ఒక కర్తవ్యానుష్ఠానం చేయాలంటే చేయాలి ఇప్పుడు గిన్నెలో నీళ్లు పోసి బియ్యం పోసి నిప్పుల మీద పెడితే మీరు ఉడికిస్తారా అది ఉడుకుతుందా అది ఉడుకుతుంది మీరు ఉడికింటారు మీరు దాంట్లో కూర్చొని ఎవరు కూడా ఎవరో అదే ఉడుకుతుంది మీరు ఉంటే నిమిత్త మాత్రంగా ఉంటారంటే అదే ఉడుకు అలాగే నువ్వు బాణాలు వేసుకోవడు నీ పన్ను చేస్తూ ఉంటు నా పన్ను చేస్తాను వీళ్ళందరినీ నేను ఎప్పుడో సంహరించి పెట్టాను నీ డ్యూటీ నువ్వు చేసుకో మిగతాది నేను చూస్తాను అని గవర్నమెంట్కి వాళ్ళు డ్యూటీ చేయాల్సి ఉంటుంది కాబట్టి విజయము నీకు లభిస్తోంది కానీ ఆ విజయము నందు అభిమానమును పెట్టుకోవద్దు అంటే ఆ విజయానికి కర్తను నేనే అనే అభిమానాన్ని మాత్రం నీవు పెట్టుకోవద్దు ఆ మిస్టేక్ ఒకటి వన్ మిస్టేక్ కరెక్ట్ రెండో మిస్టేక్ మనకి జయం వస్తుందో రాదో అని భయపడ్డాడు ఆ భయం నీవు పెట్టుకోవద్దు నీకు జయము లభించి తీరును నేను నీకు జయాన్ని కలిగిస్తాను ఇంకో మిస్టేక్ ఏమిటంటే నేను యుద్ధం చేస్తే పాపం వస్తుందేమో అని భయం పాప భయము ఆ భయం కూడా పెట్టుకోవద్దు ఎందుకంటే బ్రాహ్మణుడు యుద్ధం చేస్తే పాపం వస్తుంది కానీ పోలీసువాడు లాఠీతో లాఠీ ఛార్జ్ చేస్తే పోలీసుకి పాపం రాదు పోలీసు లాఠీ ఛార్జ్ చేసినప్పుడు కాళ్ళు విరిగిపోయినా కూడా పోలీసుకి లీగల్ ఛార్జెస్ ఉండవు మోరల్గా కూడా అతనికి పాపము రాదు కానీ మీరు కనుక రాయిని బెడ్డముక్కని కుక్క మీద వేసి ఆ కుక్కకి దెబ్బ తగిలి అది కులి ఉందంటే మీకు పాపం వస్తుంది అంతదాకా అక్కడ రోడ్డు మన నడిచి వెళ్తూ ఆ చెట్టు కొమ్మని మీరు పీకారంటే పాపం వస్తుంది చెట్టు కొమ్మని అలా విరవకూడదు పాపం వస్తుంది చెట్టుని అలా ముట్టుకుని దాని మీద వాడకూడదు అది ఒక ప్రాణి దాని మీద వాళ్ళడం వల్ల దానికి నెత్తగలుగుతుందేమో అన్నట్టుండాలి అంత అహింస దానికి ఏ కారణం చేతన మిస్టేక్ వల్ల మీ మిస్టేక్ వల్ల నొప్పి కలిగిందా మీకు పాపం వస్తుంది కానీ యుద్ధంలో మీరు తుపాకీ పట్టుకుని ఒక సైనికుడిగా కొన్ని డజన్ మందిని సంహరించినా కూడా పాపం డ్యూటీ యొక్క మహిమది కాబట్టి మా యథిష్టా నీవు భయపడవద్దు నీ జాబ్ నీ డ్యూటీ నువ్వు చేసుకో అని చెప్తున్నాడు పాపం వస్తుందేమో అనే భయం నీకు అక్కర లేదు అని కూడా చెప్తున్నా భాష్యం చూద్దాము ద్రోణంచు ఏషు యోధు అర్జున ఆశంకాపదిశతి భగవాన్ మయా హతాన్ ఇది అర్జునునికి కొంతమందిపై శంక డౌట్ ఉండే వీళ్ళని జయించడం ఎలాగరా అనే డౌట్ ఉండే అర్జునుడికి ఎవళ్ళెవాళ్ళ మీదైతే అర్జునునికి మేము జయించలేమేమో అనే డౌట్ ఉండెనో వారిని అందరినీ పర్టికులర్గా పేరు పెట్టి చెప్పి వీళ్ళని నేనే సంహరించేశాను కాబట్టి రెండు భయాలు వీదిలిపెట్టేయచ్చు ఒకటి వాళ్ళ వల్ల మనకి పరాజయం వస్తుందేమో అనే భయము వదిలిపెట్టే రెండు వాళ్ళని నేను సంహరిస్తే నాకు పాపం వస్తుందేమో అనే భయము నిన్న పెట్టి ఎందుకంటే నువ్వు సంహరించేవాడు కాదు నీకు పాపము రాదు నీ జ్యూటీ నువ్వు చేస్తే రెండు వాళ్ళను నేను ఆల్రెడీ సంహరించాను కనుక నీకే విజయము లభించును అని ఆయన శ్రీకృష్ణుడు గొప్ప హామీని ఇస్తున్నాడు దీన్ని జనులు ఏం చేస్తారంటే పురాణ దృష్టితోటి దాన్ని కేవలం కథ గిరిన చెప్పేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం మనం చేయాల్సింది అది కాదు దార్శనిక దృష్టిని కలిగి ఉండాలి ఇక్కడ ఇప్పుడు అర్జునుడు ఏం చేశాడు శ్రీకృష్ణుడు ఏం చేయించాడు అది కాదు పాయింట్ మన జీవితంలో మనము డ్యూటీ చేయటానికి భయపడకూడదు డ్యూటీ చేయటానికి వెరవ భయపడకూడదు అది చెప్పాము ఒకవేళ ఇది లైన్ ఆఫ్ డ్యూటీ డ్యూటీ చేస్తుండగా ఇలా చేస్తే ఏదో హాని కలుగుతుందేమో కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో దీన్ని కాన్సిక్వెన్షియలిజం అంటారు సైకాలజీలో డ్యూటీ బౌండ్ సైకాలజీ కాన్సిక్వెన్షియల్ సైకాలజీ డ్యూటీ బౌండ్ ఉండమని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తాడు నేను డ్యూటీ చేస్తే తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో అని అర్జునుడు బెంగపెట్టుకుంటాడు కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో ఏమో ఎలా ఉంటాయో ఎవరు చెప్పగలడు నువ్వు డ్యూటీ నుంచే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో అని అలాగా ఆలోచిస్తే డ్యూటీ చేయగలుగుతారా ఎవడైనా అసలు ఈ ప్రపంచంలో ఎవరూ డ్యూటీ చేయలేడు కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచిస్తే దిఫార్ డోంట్ వర్రీ అబౌట్ కాన్సిక్వెన్సెస్ డూ యువర్ డ్యూటీ ఇది పెద్ద అర్థమంటు కాబట్టి మనం జీవితంలో మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ పోవాలి కాన్సిక్వెన్సెస్ గురించి బెంగపెట్టుకోకూడదు పెద్ద సమస్య ఇప్పుడు ఈ పెళ్లిళ్ళు చేసేప్పుడు ఈ పెళ్లి కుదిరేప్పుడు ఈ తల్లిదండ్రులు ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ ఏమిటి పెళ్లి చేయటం డ్యూటీ కాన్సిక్వెన్సెస్ గురించి ముందు పెళ్లి కాకముందే బెంగ పెట్టుకుంటారు పెళ్లి కాకముందే బెంగ పెట్టుకుంటారు కాన్సిక్వెన్సెస్ గురించి ఇప్పుడు అమ్మాయి తండ్రున్నాడు అనుకోండి వీడికి వీడు సంతోషం వస్తాడో చూడో అని వీడు వీడికి డౌటు ఆ డౌట్ ఎవరికి తీరుస్తారు ఎలా తీరుస్తారు చెప్పండి హౌ ఆర్ యూ గోయింగ్ టు రిజాల్వ్ దట్ క్వశ్చన్ కనీ ఎవరు రిజాల్వ్ దట్ క్వశ్చన్ ఇప్పుడు చాలా బుద్ధిమంతుడిలా కనపడుతున్నాడు బుద్ధిమంతుడు కాకపోవచ్చు ఇప్పుడు బుద్ధిమంతులా కనపడుతున్నాడు బుద్ధిమంతుడే భవిష్యత్తులో చెడిపోవచ్చు చెడిపోవడానికి ఎంతో టైం పట్టదు ఒకరోజు క్లబ్కు వెళ్తే చెడిపోతాడు ఏమైంది దీనికోసం చెడిపోవడానికి చెడు సావాసం ఓ రోజు పడిందంటే చాలు చెడిపోవచ్చు ఇప్పుడు దుష్టుడు కానీ బుద్ధిమంతుడు How can you decide? How can you decide? మన డ్యూటీ అంతవరకు అంతవరకు మనం ఏం చేస్తాం మన అమ్మాయికి తగిన వయస్సు యుక్త వయస్సుడు ఏదో కొంత విద్యాబుద్ధులు కలవాడు ఏదో తర్వాత కొంత రూపాయలు సంపాదించుకుని తన కాళ్ళ మీద తాను కాబట్టి మన అమ్మాయిని సుఖపెడతాడు మనిషి లక్షణాలు ఎలా రౌడీలాగా ఉన్నాడా లేకపోతే కొంత మర్యాదగా ఉన్నాడా మర్యాదగా ఉన్నాడు ప్రేమగా చూస్తాడు అంతవరకే మీ డ్యూటీ వాడికి అయ్యా నువ్వు పెళ్లి చేసుకుంటావు అంటే చేసుకుంటాను అంటాడు సరే పెళ్లి చేయటం పంపించడం అంతే మీ మీ డ్యూటీ మీరు చేశారు కాన్సిక్వెన్సెస్ హౌ కెన్ యూ ట్యాం ఈ అమ్మాయి వాడితో కాపురం చేస్తుందో చేయదో వాడి అమ్మాయిని ప్రేమిస్తాడో ప్రేమించడో అని ఇలాగ కాన్సిక్వెన్సెస్ గురించి మీరు ఆలోచిస్తూ కూర్చుంటే యూ కెన్ టేక్ ఎనీ స్టెప్ ఫార్వర్డ్ అడుగు వేయలేరు అడుగు వేస్తే ఏమవుతుందో అని భయపడేవాడు అడిగే వేయలేకపోతారు కాబట్టి దిస్ ఈజ్ దిస్ ఈజ్ ది డైలాగ్ ది ది డైలమా బిట్వీన్ డ్యూటీ వర్సెస్ కాన్సిక్వెన్సెస్ ఇది ఒక పెద్ద డైలమా ఈ డైలమాలో డ్యూటీ పక్షాన నిలబడతాడు శ్రీకృష్ణుడు కాన్సిక్వెన్సెస్ గురించి భయపడుతూ ఉంటాడు అర్జునుడు కాబట్టి శ్రీకృష్ణుడు ఏమడుతున్నాడంటే మా యథిష్ట కాన్సిక్వెన్సెస్ గురించి భయపడడం యుద్ధస్వ నీ డ్యూటీ నువ్వు నీ డ్యూటీ నువ్వు నువ్వు ఓడిపోవు జతాసిరనే సపత్న మీరు వివాహం మీరు డ్యూటీ బాగుండు మీకు యోగ్యమైన వరుణ్ణి చూసి యోగ్యమైన పద్ధతిలో ప్రేమగా మీరు వివాహం చేశారనుకోండి మీకు ఓటమి ఉండదు ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి వాడితోటి అనుకూలమైన దాంపత్యం ఉన్నా మీరు విజయమే ఒకవేళ ఏదైనా దాంపత్యంలో ఆనుకూల్యం లేని సందర్భంలో కూడా మీరు విజయమే పొందుతారు ఏమిటి విజయము అంటే అనుకూల దాంపత్యం లేనప్పుడు ఏ రకంగా మనం గైడెన్స్ ఇవ్వాలి ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా విజయమే అది కూడా విజయమే కాబట్టి మన డ్యూటీ చేయటానికి మనం ఎప్పుడు వెనకాడకూడదు అని ఒక ఆర్గ్యుమెంట్ ఈ సైకలాజికల్ ఆర్గ్యుమెంట్స్ అలా ఉంటాయి అది చెప్తున్నా ఉంటే పురాణ కాలక్షేపం మీకు చెప్పి మీరు పెద్దలు చాలా వివేకవంతులు మీకు పురాణ కాలక్షేపం చెప్పి పంపించడం ఇష్టం లేక నేనేదో ఇలాంటి సైకాలజీ కొంత చెప్తూ ఉంటాను మంచిది తర్వాత భాష్యం త్రోణ భీష్మయో ప్రసిద్ధం తావత్ ప్రసిద్ధం ఆశంకాణం అంటే ద్రోణుని విషయంలో అర్జునుడికి ఆశంక ఉండడం న్యాయమే ఎందుకంటే తగినంత కారణం ఉన్నది ద్రోణుడు ఏడల అర్జునునికి శంక ఉండటంలో తప్పేం కాదు అది సహజమైన కారణమే అందరికీ తెలుసున్న కారణమే ఎలాగా ద్రోణ ధనుర్వేదాచార్య దివ్యాస్త్ర సంపన్న ఆత్మనశ్చ విశేషతో గురు అది ఆయన ఆ ద్రోణుడు ధనుర్వేదానికి ఆచార్యుడు ఆర్చరి అనే ఒక కళలో ఆయన పెద్ద పడి పెద్ద సమర్థుడు దివ్యాస్త్ర సంపన్నుడు నిజానికి ద్రోణాచార్యుడు క్యాప్టెన్ అవుతాడు ద్రోణాచార్యుడు సేనాధిపతి అవుతాడు భీష్ముడు పడిపోయిన తర్వాత ద్రోణ పరమము అని ఒక బాల్యూ ఉంది మహాభారతంలో ఆ ద్రోణుడు ఒక భూతావేశం వచ్చిన వాళ్ళలాగా యుద్ధం చేస్తాడు భూతావేశం వచ్చినట్టే ఎంత యుద్ధం చేసేస్తాడంటే సాయంకాలం అయినప్పటికీ ధర్మరాజు గారు దండం పెట్టేస్తాడు అయిపోయింది మా మేము ఓడిపోయాము ఎందుకంటే సుమారు వీళ్ళు ఏడు అక్షౌహిణీలతో మొదలుపెట్టారు ఏడు అక్షౌహిణిలో ఒక అక్షౌహిణిని ఒక్క రోజులో ఆయన మొత్తం సర్వనాశనం చేసి కూర్చోడం తర్వాత మిగలలేదు దీ క్యాజువాలిటీస్ సంఖ్య ఎంత ఎక్కువైపోయిందంటే ఈ యుద్ధం మన వల్ల ఉదరబాబు ధర్మరాజు గారిని చేతులు ఎత్తేస్తుంది అప్పుడు శ్రీకృష్ణుడు నిరుత్సాహపడికాయా నీ పని దానికి ఏదైనా ఉపాయం చూసుకోవాలి అలా కంగారు అని వాళ్ళలో వాళ్ళు మళ్ళీ ఆ రాత్రికి కొంచెం గాయాల మందులో వీరాసుకుని ఆ ధర్మరాజుని పట్టుకుంటాడు ద్రోణాచారి వీళ్ళు ధర్మరాజు గారిని కాపాడలేకపోతారు ఇంతమంది ఉండి ధర్మరాజుని హీ టేక్స్ ఎస్ క్యా క్యాప్చర్స్ ఎస్ ఏ ప్రెసనర్ ఆఫ్ వార్ పీఓడబ్ల్యూ కింద పట్టేసుకుంటాడు పట్టేసుకుని తన రథంలో ఎందుకంటే ధర్మరాజు తోటి యుద్ధం వస్తుంది ధర్మరాజు సారథిని గుర్రాలని అశ్వ రథాన్ని అన్ని వెరక్కొట్టేసి ధర్మరాజు చుట్టుపక్కల ఉన్నటువంటి బాడీ గార్డ్స్ అందరినీ కూడా నేల కూల్చేసి తన మనిషిని పంపించి ధర్మరాజుని జబ్బట్టుకుని తీసుకొచ్చి రథంలో కూర్చోబెట్టాడు నేట నువ్వేం యుద్ధం చేస్తామో చూస్తాను ద్రౌణుడు వీళ్ళందరూ కూడా అయ్యయ్యో ఈ ధర్మరాజు కనుక కత్తి తీసి తల తీసేసేటంటే ఈ యుద్ధమే లేదని కంగారు పండుకోతారు అయితే పోహ్ నిన్ను సంపన్నాను అది నిధులు పెట్టేస్తుంది ధర్మరాజు నిధులు పెట్టి అంతటి దిట్ట అర్జునుడు శంకపడ్డాడంటే నిజంగా సందర్భం ఉన్నమాటే అదే అంటున్నారు దివ్యాస్త్ర సంపన్నుడు పైగా తనకు ఆత్మనహంటే తనకు విశేషించి గురువు సో పాపం వాళ్ళు డ్యూటీ కాన్షియస్నెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చూసారా డ్యూటీ చేయాలంటే గురువు శత్రు పక్షంలో చేరినా కూడా డ్యూటీ చేయాలి ఇటువంటి సందర్భాలు వస్తాయి ఇండియాని రెండు ముక్కలు చేసే అవతలిపోయారు బ్రిటిష్ వాళ్ళు ఇండియా రెండు ముక్కలు అయినప్పుడు మీకు తెలుసు తెలియదు హిస్టరీ చదవండి మీరు ఇండియన్ ఆర్మీ రెండు ముక్కలు కరియప్ప జనరల్ కరియప్ప ఇండియన్ సైడ్ ఆర్మీకి జనరల్ అయ్యాడు పాకిస్తానీ సైడ్ ఆర్మీకి మరొకడు జనరల్ అయ్యాడు ఏమండి ఈ ఆర్మీలో సగం ఇకొచ్చింది సగం అటుపోయింది ఇప్పుడు ఈ ఆర్మీలో ఈ సీనియర్ ఆఫీసర్ దగ్గర పనిచేసి యుద్ధకాలాన్ని నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఇండియా వైపు ఉన్నారు వీళ్ళకి పాఠం చెప్పిన వాళ్ళు అమెరికా పాకిస్తాన్ వైపు పోయారు వెంటనే యుద్ధం వచ్చింది అలాగే దేశం విడిపోతేనే యుద్ధం వచ్చేసింది కాశ్మీర్లో యుద్ధం వచ్చేసింది ఇప్పుడు వీళ్ళు యుద్ధం చేయాలా కలదా మాకు ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసర్స్ పాకిస్తాన్ వైపు వెళ్ళిపోయారు కాబట్టి మేము వాళ్ళ మీద బాణం ఎలా వేస్తామని తుపాకీ ఎలా పేలుస్తామని ఆగిపోయాను వీళ్ళు అప్పుడు కశ్మీరు సగమైనా మిగిలింది ఆ సగం కూడా వాళ్ళు కాజేసేవారు కాబట్టి ఇటువంటి ధర్మ సంకటాలు ఉంటాయి ప్రతి వాడికే ఉంటాయి ధర్మ సంకటాలు ఆ ధర్మ సంకటం వచ్చినప్పుడు ధర్మం పక్షాన నిలబడాలి సెంటిమెంటాలిటీని పక్కన పెట్టాలి డ్యూటీ చేయాలి కాన్సిక్వెన్సెస్ గురించి మరీ తూమచ్చి ఆలోచించి డ్యూటీ మా మానేసి అంత స్థితికి చేరుకోకూడదు అది గీత యొక్క పెద్ద సందేశం అర్జునుడి పరిస్థితి ఎలా ఉందో చూడండి ద్రోణుడితో యుద్ధం చేయగలని మునగాడేవాడు లేడని ఒక సమస్య మొన్న నిలబడి యుద్ధం చేద్దామంటే గురువు కదా ఎలాగ బాణం వేస్తామని ఇంకో సమస్య అర్జునుడు ఏం చేసేవాడంటే ద్రోణుడితో యుద్ధానికి వచ్చినప్పుడు మొట్టమొదటి రెండు బాణాలు రెండు పాదాలకి వేసి కొట్టేవాడు పాదాలకి దెబ్బ తగిలిట్లా కాదు పాదాల దగ్గర పడి ఇట్లా వెళ్ళి కొట్టేవాడు అంటే ఆ ద్రోణుడు సంతోషించేవాడు పనుల దండం పెట్టేయడానికి సంతోషించేవాడు ఆ తర్వాత బాణం వేసి ఇక్కడే గుండెల్లోనే కొట్టడం డ్యూటీస్ డ్యూటీ దండం పెట్టేది ఉంటే దండం తర్వాత తుపాకీ పెట్టి కాల్చేసేయాలి డ్యూటీస్ లైక్ పోలీసు లాఠీ ఛార్జీలు చేశారనుకోండి ఆ లాఠీచార్జికి అడ్డంగా ఎవడొస్తే వాడిని లాఠీచార్జి చేసి పారేస్తాడు అడ్డంగా ఆ టైంలో కొంచెం పెద్ద అయిన వచ్చేది కదా అని వాడేమి అప్పుడు కొట్టేస్తాడంతే డ్యూటీ ఇస్ డ్యూటీ అది భీష్ ద్రోణుడు ఇంకా భీష్ముడు గరిష్టో భీష్మ స్వచ్ఛంద మృత్యు దివ్యాస్త్ర సంపన్న పరశురామేణ ద్వంద్వయుద్ధమగమత్ నచ పరాజిత గరిష్ట పెద్ద వయస్సు గలవాడు అంటే బాగా ఎక్స్పీరియన్స్డ్ అని అర్థం ముసలివాడని కాదు అర్థం ఎక్స్పీరియన్స్డ్ అని భీష్మ భీష్ముడు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు స్వచ్ఛంద మృత్యు నాకు ఇంకా చాలా జీవించినంత కాలం చాలు ఇంకా నాకు జీవించాలనే ఇచ్చలేదు అనేంత వరకు మృత్యు ఆయన దరికి చేరదు అంచేత ఆయన వీళ్ళు వీళ్ళు ఆయన యుద్ధంలో ఓడించే పద్ధతి ఒకే ఒక పద్ధతి ఆయనకి ఎన్ని గాయాలు చేయాలంటే ఇంకా ఆ గాయాలు తగ్గి మళ్ళీ మామూలు మనిషి అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది అనేంత లెవెల్లో గాయాలు చేసేయాలి అప్పుడు ఆయన విసిగెత్తి ఇన్ని గాయాలతో బతకడం కంటే చావడమే మీరు అని ఆయన అనుకోవాలి అప్పుడు నేను పోవాలి అని ఆయన అనుకుంటే అప్పుడు కొట్టాడు అంతవరకు పోవడం కాబట్టి భీష్ముణ్ణి ఓ బాణంతో రెండు బాణాలతోటి కొలితే తేలి కేసు కాదని ఆయన శిరస్సు దగ్గరిని పాదాల దాకా మొత్తం అన్నీ బాణాలు వేసేయాలి వేసి రెండు కాళ్ళ మీద నడవడానికి వీలు విధంగా అరికాళ్ళలో కూడా బాణాలు వేసేయాలి చేతులు అప్పుడు ఆయనకి ఏమిటో ఇన్ని బాణాలతోటి ఈ నొప్పితోటి ఇలా ఎందుకు బతకాలి మనం వద్దీ బతుకలి ఆయన అనుకోవాలి అప్పటిదాకా మరణించడానికి పోవాలి పెద్ద సమస్య దివ్యాస్త్ర సంపన్నుడు ఈ మనం బాణాలు వేస్తుంటే చూస్తూ ఏమురు ఆయన మనకంటే గట్టి బాణాలు ఆయన వేస్తాడు దివ్యములైన అస్త్రములన్నీ తెలుసు మిస్సైల్స్ అస్త్రము మిస్సైల్స్ మన దగ్గర అగ్ని నిర్భాయ్ కానీ ఇలాంటి మిస్సైల్స్ ఏమో టెస్ట్ చేస్తూ ఉంటారు వాటికి అస్త్రములు అనిపారు ఒకసారి పరశురాముడితోటి ఆయనకి ద్వంద్వయుద్ధం జరిగింది ద్వంద్వయుద్ధము అంటే డ్యూఎల్ ఇద్దరే యుద్ధం చేస్తారు ఇంకెవరోలో ఇన్వాల్వ్ కాదు వాళ్ళిద్దరూ ఎవళ్ళు పరాక్రమం ఎక్కువ అని తెలుసుకోవడం కోసం బాక్సింగ్ మ్యాచెస్ అవుతాయి చూడండి అలాగా ద్వంద్వ యుద్ధం ఒకసారి అయింది ఆ యుద్ధంలో భీష్ముడు పరాజయం పొందలేదు ఆయన ఓడిపోలేదు పరశురాముడే అన్నాడు చాలా ఇంకా ఆపేశ్ నువ్వు దిట్టవని చెప్పేసి నేను నీకు సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నాను వెళ్ళిపోమని గమనించేశాడు అంతే తప్ప భీష్ముడు పరాజయాన్ని పొందలేదు అంతటి దిట్ట పరశురాముడు భారతంలో ఉన్నాడు దీన్ని రామాయణంలో పెట్టారు కూడా పరశురాముడిని తీసుకెళ్ళి రామాయణంలో వాడు కాదు పరశురాముడు భారతంలో వాడు అయితే రామాయణంలో ఎప్పుడు పెట్టాడంటే ఈ శివధనుర్భంగం అని పేరు పెట్టి వైష్ణవ శైవ విద్వేషాలు పెరిగిన తర్వాత ఈ పరశురాముణ్ణి రామాయణంలో చొప్పించి ఒక సర్గ ఎక్స్ట్రా రాసి పెట్టారు ఎవరో వ్యాసు సారీ వాల్మీకి కాదది ఎవరోలో ప్రక్షిప్తం చేశారు అంటే పరశురాముని కూడా తీసుకొచ్చి రాముడి క్యారెక్టర్ని కొంచెం హైలైట్ చేయడం కోసం పరశురాముణ్ణి ఇంపోర్ట్ చేసి కొంత అక్కడ శివుణ్ణి డౌన్ చేసి విష్ణువుని ఇంట్లో అప్ చేయటం కోసం ఆ సందర్భాన్ని వాడుకుని అలా చేశారు ఏదో ఈ పురాణాల వాళ్ళు అలా ఎవరు చేశారు చాలా గడబిడ్డ పరశురాముడు అంటే భారతానికి చెందినవాడు ఒకే సందర్భం వచ్చింది కనుక చెప్పాడు తర్వాత తథ జయద్రథ ఈ జయద్రథుడని ఒకడు ఉన్నాడు వీడు సింధు దేశాధిపతి అంటే లాహోర్ నుంచి వచ్చాడు వీడు సింధు దేశం అంటే లాహోర్ ముల్టన్ బుట్టో బుట్టో సింధు దేశ అక్కడి నుంచి వచ్చాడు కరాచీ కరాచీ కూడా లా అక్కడ సింధు ఓ కరాచీ పంజాబా కరాచీ ఈజ్ సింధు ఓకే అక్కడి నుంచి వచ్చాడు ఈ మన జయంత్రత్ బుట్ట అంటే భట్ట అని అర్థం వీళ్ళందరూ భట్ట ఆ భట్ట కూడా ముస్లిం మతం పుచ్చుకుని భుట్ట అయ్యింది భట్ట సో ఓ ఉంటారు రియల్లీ స్పీకింగ్ ఈజ్ ఎ బట్ట వాళ్ళ వెనక్కి వెళ్తే ఓ భట్ట కనబడతాడు ఎది వాకల భట్ట లేకపోతే మరో భట్ట సంస్కృతం చదువుకున్న భట్ట తగులుతాడు ఏ భుట్టో కాడి వెనక్కి వెళ్తే వంశంలో వెనక్కి వెళ్తే ఓ భట్ట ఉంటాడు అక్కడ ఎనీవే సో ఈ జయద్రుథుడు ఎపశ్చరతి మమ పుత్ర శిరో భూమౌ పాతయిష్యతి తి శిర పతిష్యతీ నేను ఎలాగా అడ్డుకోవడం ఈ జయద్రుథుడు జయద్రుథుడు యుద్ధరంగానికి వచ్చేసి సిద్ధంగా యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు అక్కడ వీడి తండ్రి అక్కడ తపస్సు చేస్తున్నాడు ఆ తపస్సులో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు వాడు కోరుకునే వరం ఏమిటంటే ఇప్పుడు కోరబోయే వరం ఎవడైతే నా త నా కొడుకు యొక్క శిరస్సును నేలకి నేల మీద పడి చేస్తాడో వాడి శిరస్సు కూడా నేల మీద పడిపోవాలి అంటే అర్థం ఏంటి అర్జునుడు జయద్రథుడికి గాయం తగిలిస్తే పర్వాలేదు కానీ జయద్రథుల్ని సంహరించడానికి వీల్లేదు ఏ క్షణంలో ఎవడైనా అర్జునుడు జయద్రథుల్ని సంహరిస్తే వాడు కింద పడిపోతే వాడితో పాటు ఈ సంహరించిన వాడు కూడా పోతాడు ఎలాగని వీళ్ళని యుద్ధం చేసి నెగ్గడం ఎంత కష్టమవుతున్నాడు వాడు జయద్రథుడు ఇంకా కర్ణ అతి వాసవదత్తయా శక్తూ అమోఘయా సూర్యపుత్ర కానీన యత అతన్నాం ఏవ నిర్దేశ ఇంకా కర్ణుడు ఉన్నాడు కర్ణుడు వీడు దేవాంతకుడు ఇంద్రుడి దగ్గర ఓ శక్తి ఒకటి సంపాదించాడు వాసవ వాసవ అంటే ఇంద్రుడు ఇంద్రుడు ఓ శక్తి ఇచ్చాడు వీడికి ఆ శక్తి ఫెయిల్ అవ్వదు శక్తి అంటే ఇట్స్ ఎ పవర్ఫుల్ వెపన్ విచ్ ఈస్ రిలీజ్డ్ అప్ంది ఏనిమి అలా రిలీజ్ చేసేస్తారు అది వెళ్ళి ఆ శత్రువును సంహరించి తీరుతుంది దానికి శక్తి అని పేరు ఆ శక్తి ఇంద్రుడి ఇచ్చాడు వీడికి ఆ శక్తి ఎవడి మీద రిలీజ్ చేస్తే వాడు మరణించడం ఖాయం అది ఫెయిల్ అవుతుంది అమోఘమైన శక్తి ఆ కర్ణుడు ఏం చేశాడు ఆ శక్తిని భద్రంజ రెడీ పెట్టి కూర్చున్నాడు సమయం వచ్చినప్పుడు వినియోగిస్తాను ఎవరి మీద వినియోగిస్తాడు అర్జునుడి మీదే వినియోగిస్తాడు ఇంకెవల మీద వినియోగిస్తాడు కాబట్టి కర్ణుడు ఎదురుపడ్డాడు అనుకోండి అర్జునుడు పారిపోవడానికి వీర్లేదు నిలబడి యుద్ధం చేయాలి యుద్ధం చేస్తే వాడు ఆ శక్తిని విడిచిపెడతాడు పోతాడు అర్జునుడు అర్జునునికి తెలుసు అదంతా కూడా అటువంటి కర్ణుడు సో ఎవళ్ళ విషయంలో అర్జునునకు తీవ్రమైన ఆశంక భయము గలదో వాళ్ళ పేర్లని చెప్పాడు పర్టికులర్గా శ్రీకృష్ణుడు ఇక్కడ కర్ణం అన్నప్పుడు ఆ కర్ణుడికి ఫలాన ఇప్పుడు దుర్యోధనుడు ఉందని అన్నాడు అనుకోండి దుర్యోధనుడు ఉన్నాడనుకోండి ధర్తరాష్ట్ర అంటారు లేకపోతే గాంధారీ సుత అని గాంధారి యొక్క కొడుకు ఇప్పుడు అర్జునుడు ఉన్నాడనుకోండి పాండవ అంటారు పాండు మహారాజు కొడుకు లేదా కౌంటేయ కుంతి యొక్క కొడుకు మరి కర్ణుని ఏమనాలి ఏమనడానికి వీరలే కర్ణుని కర్ణుడు అనే అనాలి ఇంక ఏమే అనడానికి వీరలేదు ఎందుకో తెలుసునా కానీన కానీన అంటే కన్యనికి పుట్టినవాడు అంటే వివాహం కాని అమ్మాయికి పుట్టినవాడు అంటే సింగిల్ మదర్స్ చైల్డ్ అని అంటారు వెస్ట్లో అలా అంటారు కానీనహ అంచేత అత కమీన అతన ఏవ నిర్దేశ అతనికి అతనికి ఏ పేరు పెట్టమండిందో ఆ పేరుతోటే అతన్ని నిర్దేశిస్తారు తప్ప పాండవ కౌంతేయ ఇంక ఇలాంటి ఫ్యామిలీ నేమ్తో అతన్ని మాట్లాడతాడు ఎందుకని కన్యాపుత్రుడు కన్యకు పుట్టినవాడు సింగిల్ మదర్స్ చైల్డ్ కాబట్టి అతన్ని కర్ణం అని ఎక్కడ వచ్చినా అకర్ణం అనే వస్తుంది ఇంకో రకంగా రాదు అని శంకరులు అక్కడ భాష్యంలో రాశారు మంచిది మయాహతాన్హీ నిమిత్తమాత్రేణ ఈ నాలుగు పేర్లు చెప్పాడు ఎవళ్ళ విషయంలో అర్జునునికి పెద్ద శంక ఆ పేర్లు చెప్పి తథా జ్ఞానపి వీళ్ళని మిగిలిన వాళ్ళని కూడా నేనిప్పటికే సంహరించేసినాను సంహరిస్తాను కాదు ఆల్రెడీ సంహరించి పెట్టాను ఆల్రెడీ సంహరించడం అయిపోయింది సో ఇప్పుడు వెళ్ళి ఉడికే నువ్వు చేయివేయడమే అలాగంటే వంట వండడం అయిపోయింది అలా వెళ్ళి అలా చేయి వేసి వచ్చేస్తే ఇంకా వడ్డించేసేయచ్చు అలా వీళ్ళందరినీ నేను సంహరించేసి పెట్టాను ఇంకా నువ్వు సంహరించడం అంటే ఏముంది ఇంకా నిమిత్తం మాత్రమేనా ఒక నిమిత్తంగా ఉండడమే ఏమిటా నిమిత్తం ఆ యుద్ధం ప్రారంభమవుతుంది ఆ ఒకళ్ళొకొకళ్ళు ఎదురు పడతారు సైన్యాల్లో వాడు వీడి మీద బాణం వేస్తాడు వీడు వాడి మీద బాణం వేస్తాడు సరైన సందర్భం చూసి ఓ మంచి బాణం ఒకటి వీడు వేసేస్తే వాడు కూలిపోతాడు అంతే అదే నిమిత్తం అంటే వీడు చేయాల్సిన డ్యూటీకే నిమిత్తము కాబట్టి నిమిత్త ఉంటే చాలు అలా ఉండి జహి సంహరించుము నేను సంహరించిన వాళ్ళే నువ్వు వాళ్ళని సంహరించేసేవి అంతే ఇంకా నువ్వేమీ కష్టపడక్కర్లేదు మా వ్యతిష్టా తేభ్య భయం మా కాక్షీ వాళ్ళ వలన నీవు భయమును పొందకుము వాళ్ళని చంపేస్తారో ఏదో ఏదో భయమేమీ పెట్టుకోవద్దు యుద్ధ్యవ యుద్ధమును చేయుము అంటే నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు చేయి యుద్ధం కర్తవ్యం ఇక్కడ అయ్యా జీవితం అంటే యుద్ధమేనండి జీవితం అంటే యుద్ధమే యుద్ధం కాక ఇంకేముంది యుద్ధమే ఇప్పుడు ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి ఎంత పెయిన్ఫుల్లో తెలిసినా చాలా పెయిన్ఫుల్ ఎందుకంటే యాంటీబయాటిక్స్ పనిచేయడం మానేసే యాంటీబయాటిక్స్ సరిగ్గా పనిచేయట్లేదు ఈ బగ్స్ బగ్స్ అంటే ఆ బ్యాక్టీరియా వాటికి వాటిని సంహరించడం కోసం మీరు యాంటీబయాటిక్స్ వేస్తే అవి ఆ యాంటీబయాటిక్స్ని ఆహారం కింద మలుచుకుని భక్షించేసి చక్కగా విశ్రాంతిగా ఉండిపోతున్నాయి సో ఈ మెడిసిన్స్ అన్నీ కూడా ఫుడ్ కింద అయిపోతున్నాయి బ్యాక్టీరియాకి అవి రాట్లు తేలిపోయాయి అవి మెడిసిన్స్కి అవి ఇంక పోవటం లేదు ఇంకా కొత్త యాంటీబయాటిక్స్ ఇప్పుడు వచ్చివే అని చెప్పేసి అనే సార్ ఇంకేమీ రావట్లేదు కొత్త యాంటీబయాటిక్స్ ఉన్నవేమో ఉన్నాయి సెఫలెక్సిన్ సిఫోటాక్సైడ్ ఉంటాయి ఇలాంటి బ్రహ్మాండమైన బ్రహ్మాస్త్రాలు లాంటి యాంటీబయాటిక్స్ అన్నీ వచ్చేసాయి ఇంకా రావట్లేదు ఎరిథ్రోమైసిన్ జెత్రోమైసిన్ అన్నీ వచ్చేసాయి కొత్త రావట్లేదు ఇవి వచ్చిన వాటితోటే రోగాలు తగ్గించుకోవాలి ఇన్ఫెక్షన్స్ కానీ కొన్ని బ్యాక్టీరియా వీటికి తగ్గట్లేదు ఇప్పుడు ఏం చేద్దాం స్పిటల్స్లో డాక్టర్స్ తలపట్టుకుంటున్నారు ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు అసలు చెప్తున్నా జీవితం యుద్ధమేనండి జ్వరం వచ్చిందనుకోండి యుద్ధం అదో యుద్ధం మందు వేసుకోకపోతే రోగం శరీరం అంతా పెయిన్ఫుల్గా ఉంటుంది బ్యాక్టీరియా యాంటీబ్యాక్టీరి యాంటీబయాటిక్స్ వేసుకుంటే రోగం తగ్గిందో మారిందో సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కదా అని మానేస్తే అసలే మొదటికే మోసం వస్తుంది యుద్ధం అంతే జీవితం అంటే యుద్ధమే తర్వాత ప్రైసెస్ పైకి పోతూ ఉన్నాయి ఫుడ్ ప్రైసెస్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉన్నాయి కారు ధరలు పెరిగాయి సిగరెట్లు ధరలు పెరిగాయంటే ఎవరో కొంతమంది కష్టపడతారు మనమేమి దాని గురించి చింత చేయాల్సింది ఉండదు ఆల్కహాల్ ధర పెరిగిందంటే కష్టపడే ఉంటారు సోదరులు కానీ మనకి బెంగ లేదు మనం విశ్రాంతిగా ఉండొచ్చు కానీ తోటకూర కట్టల ధర పెరిగింది అప్పుడు యూ విల్ బీ ఎఫెక్టెడ్ బై దాట్ మోంగూర ధర పెరిగింది అంటే వీ విల్ బీ ఎఫెక్టెడ్ వంకాయల ధర పెరిగింది అంటే వీ విల్ బీ ఎఫెక్టెడ్ గృహస్థులు చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు ఫుడ్ ప్రైసెస్ పెరిగిపోయాయి ధరలు బాగా పెరిగిపోయాయి ఈ రకంగా జీవితము తయారైంది సమాజంలో తర్వాత సొసైటీ ఈజ్ డీప్లీ కరప్ట్ డీప్లీ కరప్ట్ ఇంకా ఆ కరప్షన్కి ఒక హద్దు అనేది లేకుండా అయిపోయింది కాబట్టి ఆ కానీ ఎక్కడికి పారిపోతారు వేరు కెన్ యూ రన్ అవే యూ కెనాట్ రన్ అవే ఎనీవే యూ హ్యావ్ టు లివ్ ఇన్ యువర్ మదర్ ల్యాండ్ కాబట్టి ఒక యుద్ధం యుద్ధం చేస్తూ ఉండాలి కనుక మన డ్యూటీ మనం చేస్తూ ఉండ ఇది ఇదే యుద్ధం యుద్ధస్వ భయపడకు పారిపోకు నిలబడు యుద్ధం చేయదు కానీ నేనే యుద్ధం చేస్తున్నాను అనే అభిమానం పెట్టుకోకు విజయాన్ని నేనే సంపాదిస్తాను అనే అభిమానం పెట్టుకోకు నేను నిమిత్త మాతృడను నా కర్తవ్యాన్ని నేను చేస్తాను వీళ్ళనిది ఈశ్వరుడే నిర్వహిస్తాడు అనే ఒక భక్తిభావంతో శరణాగతి భావంతో నీ డ్యూటీ నువ్వు చెయ్యి అర్థం ఆయన ఆ రకంగా చేసుకోవాలి అందుకని వాడు ఎవడో బాణాలు వేసి కొట్టేశాడు చచ్చిపోయాడు రక్త రక్తం అయిపోయింది ఊరికి అలా సెంటిమెంట్ కింద మార్చేయకూడదు దాన్ని అంటే దార్శనిక దృష్టితో చూడాల్సి ఉంటుంది కాబట్టి యుద్ధం చెయ్యి మా అవ్యతిష్టా అంటే తేభ్యో భయం మా కాషీ దుర్యోధనుడు మొదలైన వాళ్ళని నీవు తప్పక జయిస్తావు ఇక్కడ విజయము ద్రోణాదులపై విజయమే ఉండదు ద్రోణుణ్ణి జయించడమే ఉండదు ఇక్కడ ద్రోణుడు అడ్డొస్తే పక్క తీసేయడమే తప్ప విజయం దుర్యోధనుడి మీదే ఈ యుద్ధం ద్రోణుడితోటి కాదు ద్రోణుడు అడ్డొచ్చాడు కాబట్టి ఏదో చేయాలి కనుక చేయడమే కాబట్టి నీవు తప్పనిసరిగా దుర్యోధనుడు దుశ్శాసనుడు మొదలైన వాళ్ళపై విజయమును పొందగలవు ఎలాగ రణే యుద్ధే సపత్నాన్ శత్రూన్ ఆ శత్రువులందరిపై నీవు విజయమును పొందగలను సంజయ ఉవాచ సంజయుడు చెప్తున్నాడు ఎవరికి ధృతరాష్ట్రుడికే చెప్తున్నాడు ఏ త్రువా వచనం కేశవస్యా కృతాంజలివేపమానః కిరీటి నమస్కృత భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతభీత ప్రణమ్యా సంజయుడు చెప్తున్నాడు ఏమని అంటే అర్జునుడు అర్జునుడికి ఇక్కడ పేరు ఏం పెట్టాడు కిరీటి అని పేరు పెట్టాడు కిరీటము గలవాడు కిరీటం అందరికీ ఉంటుంది కిరీటం అందరూ పెట్టుకుంటారు ఆ యుద్ధ రంగంలో అందరూ రాజులు మహారాజులు సామంతరాజులు ప్రతివాడు కిరీటం హోట పెట్టుకుంటాడు సో ఇది ఎలాగంటే ఇప్పుడు సిక్ సంగతికి వెళ్ళి గురుద్వారాకి వెళ్ళారనుకోండి అందరూ ఆ తర్బన్ కలిగి ఉంటారు ప్రతి వాళ్ళకి టర్బాన్ ఉంటుంది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి నర్సులు ఉంటారు అక్కడ ఆ నర్సులు అందరూ నర్సు డ్రెస్లోనే ఉంటారు ఆ డ్రెస్ ఏదో ఉండి పైకి ఏదో క్యాప్ లాగా ఏదో కూడా పెట్టుకుంటారు కదా అలాగా అలాగే వీళ్ళందరూ కిరీటం పెట్టుకుంటారు యుద్ధరంగంలో అర్జునుడి యొక్క ప్రత్యేకత ఏ కిరీటి అని అంటే అర్జునుడికి ఇంద్రుడు ఒక బహుమానం ఇచ్చాడు కిరీటాన్ని ఒక దాన్ని ఇంద్రుడికి యుద్ధంలో సహాయం చేశాడు అర్జునుడు ఇంద్రుడికి రాక్షసులతోటి దెబ్బలాటొస్తే ఇంద్రుడికి కొంత సహాయపడ్డాడు అప్పుడు ఇంద్రుడు సంతోషించి అర్జునునికి ఒక దివ్యమైన కిరీటాన్ని బహుమానంగా ఇచ్చాడు అది పెట్టుకుని ఉంటాడు అతను అది శిరస్సుకి రక్షణ కూడా ఒక హెల్మెట్ లాగా సో కర్ణుడు వేసిన ఒకనొక బాణం కిరీటానికి కొట్టేస్తుంది తల మిగులుతుంది కాబట్టి ఓ రకంగా ప్రాణం కాపాడింది కిరీటమే సరే శ్రీకృష్ణుడే కాపాడాడు అనుకోండి ఆ సందర్భంలో వాటెవర్ సో అర్జునునికి కిరీటి అని ఒక విశిష్టమైన నామధేయము ఆ రకంగా వచ్చింది చాలా స్పెషల్ కిరీటము గలవాడు కిరీటి కొంతమంది పెట్టుకుంటారు కిరీటీ అని పెట్టుకుంటారు ఇండియాలో కిరీటీ అని ఎవరో పేర్లు ఉన్నాయి ఓకే ఆ అర్జునుడు వేపమానహ మునికిపోతున్నాడు మునికిెందుకుపోతున్నాడంటే ఆ కాంటెక్స్ట్ అటువంటిది ఆ కాంటెస్ట్లో వెరీ హై టెన్స్ స్టేట్లో ఉంటుంది బాడీ బాడీ హై టెన్షన్ వైర్లాగా ఉన్నప్పుడు ఉనుకుతుంది ఉనికి వస్తుంది అదొక కారణం లేదా భయం వల్ల కొనుక్కొస్తుంది లేదా యుద్ధం చేస్తే పాపం చుట్టుకుంటుందేమో అని భయం కావచ్చు చచ్చిపోతానేమోననే భయం కానక్కర్లా అలాంటి భయం లేదు అర్జునుడికి అర్జును వల్ల భయం ఏమిటంటే ఈ యుద్ధం చేస్తే పాపం వస్తుందేమో అని భయపడ్డాడు ద్రోణుడి మీద భీష్ముడి మీద బాణం వేస్తున్నాం పాపం వస్తుందేమో అని భయపడ్డాడు పాపం అవతను అంతేకాని తను చచ్చిపోతాననే భయం లేదు అలాంటి భయం ఉన్నవాడు గీతకి విద్యార్థి యోగ్యతే ఉండదు పాప భయం వల్ల అంటే చాలా గుడ్ మ్యాన్ గుడ్ గుడ్ హార్టెడ్ పర్సన్ అది భయం అతన్ని అంతేగాని దెబ్బ తగులుతుందేమో భయపడి పారిపోవాలని అతను కాబట్టి చాలా గొప్పవాడు ఆ రకమైన భయంతో తర్వాత ఆ కా మరి క్లైమాక్స్ సిచ్యువేషన్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ డీడే పాండవులకి కనుక ఆ ఎక్సైట్మెంట్ అండ్ టెన్షన్ తోటి ఉనుకుతున్నాడు కానీ శ్రీకృష్ణుని ఎడలో ఉండే భక్తిభావంతో కృతాంజలి దీన్ని అంజలి అంటారు రెండు చేతులు ఇలా కలిపి పదివేళ్లతోటి నమస్కారం చేస్తే దాన్ని అంజలి అంటారు ఇది అంజలి ఇలాన్నా కూడా అంజలే ఇలా అంటే అంజలి కాదు ఇలాంటి అంజలి దోషడు ఇది అంజలి కృతాంజలి అంటే ఇలా అంజలి ఘటించి అంటే రెండు చేతులని కలిపి నమస్కారం చేస్తున్నాడు ఈ శ్రీకృష్ణుని యొక్క ఈ మాటలు విని కొంత ధైర్యాన్ని కలిగించే మాటలు అలా నమస్కారం చేసి చేతులు జోడించిన వాడే నమస్కృత్వ నమస్కారం చేసి భూయహా ఏవ ఆహా మళ్ళీ మాట్లాడుతున్నాడు అర్జునుడు ఇంతకుముందు అర్జునుడు నమస్కారం చేశాడు ఏవేవో చాలా విషయాలు చెప్పాడు స్థుతించాడు శ్రీకృష్ణుని స్థుతించాడు కూడా కానీ మళ్ళీ శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి హామీ మాటలను విని మళ్ళీ దండం పెట్టి మళ్ళీ స్థుతిస్తున్నాడు అయితే స్థుతించేప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది సగద్గదం కంఠము బొంగురుపోయినది అంటే మాట సరిగ్గా రావట్లేదు ఎప్పుడైనా సరే రెండు రెండు ఇమోషన్స్ వచ్చినప్పుడు కంఠం బొంగురుపోతుంది ఒకటి అధికమైన దుఃఖం వచ్చినప్పుడు కంఠం బొంగురిపోతుంది రెండు అధికమైన హర్షం వచ్చినప్పుడు కూడా కంఠం బొంగురిపోతుంది కానీ ఇక్కడ హర్షమేమీ కాదు దుఃఖమే భయం కూడా పైగా భయం వచ్చినప్పుడు కూడా కంఠం మొంగురుపోతుంది భీతభీత అంటే అతీవ భీత అర్థం చాలా అధికముగా భయపడి ఉన్నాడు పాపభయం యుద్ధం చేయడానికి భయం కాదు వీళ్ళందరి మీద యుద్ధం చేసిన వాడే పాపభయం సో ప్రణమ్య నమస్కారం నడుము ఉంచి నమస్కారం చేసి మళ్ళీ నమస్కారం చేసి అర్జునుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు దీంట్లో గమనించాల్సింది ఏమిటంటే ఇక్కడ ఒక ఓహో శంకరుడు చెప్తారు కదా నేనే ముందు చెప్పను నువ్వు శంకర భాష్యమే ఇక్కడ కాపీ చేస్తుంది ఓకే అది కిరీటి ఇప్పుడు వేపమాన కిరీటి అన్నారు చూడండి అంటే ఇతరులు ఉడుకుతోంటే కిరీటం కూడా ఉడుకుతోంది అభిప్రాయం చాలా కూడా చెప్పచ్చు మంచి భాష్యం ఏతత్ శ్రుత్వా వచనం కేశవస్య పూర్వోక్తం సో శ్రీకృష్ణుని యొక్క ఈ మాటను విని ఈ మాటలో అంటే ఏ ఇంతకు ముందు దాకా చెప్పిన మాటనే పైన చెప్పిన మాటను విని కృతాంజలి సన్ అంటే అంజలి ఘటించిన వాడై వేపమాన కంపమాన కొద్దిగా వణుకు గలవాడై కిరీటీ అర్జునుడు నమస్కృత్వా నమస్కరించి భూయహున మళ్ళా ఇంకోసారి ఆహా ఉత్తవాన్ చెప్పాను మళ్ళా ఇంకోసారి చెప్పాడు ఎవరికి కృష్ణం శ్రీకృష్ణుని ఉద్దేశించి చెప్తున్నాడు ఎలా చెప్తున్నాడు సగద్గదం ఆ కంఠము దగ్గుత్తిక కలిగిన విధంగా గద్గద అని సంస్కృతానికి తెలుగులో దగ్గుత్తిక అంటారు ఇది కొంచెం తెలుగు తెలుసున్న వాళ్ళకి తెలుస్తుంది అంటే బొంగురు అయిన కంఠము చెప్పాడు భయావిష్ట దుఃఖాభిఘాతాత్ స్నేహావిష్ట హర్షోద్భవాత్ అశ్రుపూర్ణనేత్రే సతి శ్లేష్మ కంఠావరోధ తాచ అపాఠవం మందశ సగద్గద సగద్గదం అంటున్నాడు కదా శ్లోకంలో సగద్గదం అనుంది క్రియా విశేషం గద్గదముతో కూడినట్లుగా అసలు గద్గదం అంటే ఏమిటండి దానికి డెఫినేషన్ చెప్తున్నాయి భయావిష్ట దుఃఖాభిఘాతాత్ ఒకని భయం ఆవేశించింది ఇదికే భయం వేయడం కాదు భయం ఆవేశించింది అంటే భయం గుప్పిట్లో ఉన్నాడు అని అర్థం అంటే చాలా అధికంగా భయపడుతున్నాడు అప్పుడు ఏమవుతుందంటే ఆ దుఃఖము భయము దుఃఖము ఉంటాయి భయమే దుఃఖం ఆ దుఃఖము చేత వాడి యొక్క శక్తంతా ఉడిగినట్లు అయిపోతుంది ఆ దుఃఖము చేత విడు అభిఘాత అంటే కొట్టబడినాడు దుఃఖమే కొట్టుకుంది ఉటికేసింది కొట్టేసింది అన్నట్టుగా శరీరం కూడా నిస్సత్తు అది ఒక కారణం కావచ్చు లేదా స్నేహావిష్టస్యచర్షోద్భవాత్ స్నేహము అంటే అటాచ్మెంట్ ప్రేమ కాదు ఆసక్తి రాగము అటాచ్మెంట్ ఎప్పుడు కూడా అటాచ్మెంట్ ఎక్కువ ఉండకూడదు ప్రేమ ఉండడం వేరు అటాచ్మెంట్ వేరు ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లలపై ఉండేది అది ప్రేమ కాదు అటాచ్మెంట్ రాగము ఆసక్తి ప్రేమ యొక్క లక్షణం వేరే ఉంటుంది జనరల్గా నా మమా అని మీరంటే అది ఇంకా ప్రేమ కాదు అదే అటాచ్మెంటే మమ అన్నారంటే అటాచ్మెంటే అది శాస్త్రం యొక్క వ్యవస్థలా ఉంది ఇది కొంచెం మనకి వినడానికి కటుగా అనిపించవచ్చు కానీ మరి తప్ప విషయం తెలుసుకోవాలి కదా ఇప్పుడు అటువంటి స్నేహము అంటే ఆ రాగము మనం ప్రేమించే వ్యక్తి అనబడే వాళ్ళ ఏడల రాగము ఉన్నప్పుడు ఆ రాగం ఏం చేస్తుందంటే మనిషిని ఆవేశించేస్తుంది ఆ రాగము యొక్క ఆవేశంలో ఉండిపోతాడు ఉండిపోయినప్పుడు వాళ్ళకేదనా మంచి జరిగింది అని వీడికి తెలిసిన వెంటనే వీడి హర్షానికి హర్షము అంటే తీవ్రమైన సుఖానుభవము హర్షము దానికి హద్దులు లేకుండా అయిపోతుంది అప్పుడు కూడా కంఠం నుంచి మాట ఊడిపడదు ఈ రెండు సందర్భాలు ఒకటే అధికమైన భయము దుఃఖము ఉంటా రెండవది తీవ్రమైన రాగము అటాచ్మెంట్ అక్కడ ఏదో మంచి జరిగితే హర్షము ఉందిట ఈ రెండు సందర్భాలు ఇప్పుడు వచ్చారనుకోండి అమెరికా నుంచి వచ్చారనుకోండి అబో అమెరికా నుంచి ఆరు నెలల తర్వాత అమ్మాయిని చూసేస్తున్నాను వెళ్ళి కౌలించేసుకుని కళ్ళ ముందు నీళ్ళు పెట్టేసుకుని మాట్లాడకుండా అలా కొయ్యేలా అయిపోతూ ఉంటారు అలాగే అనమాట